సుప్రభ నా దేవలతో లైబ్రేరీలో దిగిరండి సాయం చేసి నడిపించిన పరిశునీ దేవ నీతి మంత్ర మౌనత శక్తి మంత్ర ఆది సంపూర్ణ దేవాని ప్రాణ ప్రభ మాతలుగా తయారు చేయని నీ స్వరూపం నీ యొక్క బుద్ధిలు నీకు క్రియల్లో మార్చండి సుప్రభ మీ ఆత్మ నిర్మీద రాణి బిడ్డలు నడిపించి ఆటగిదారు కాల్చని పాటధర వాక్యతలు నడిపించి పరిశుద్ధాత్మ కావనం జయచేసి కుమ్మరించి మనం ఇస్తున్నాం ఒక పాట కూడా నీవే నీవేషాలి నేనే నేనే తగ్గాలి నాలు నీ ప్రేమ పొంగి పోరా ప్రేమ పొంగి పోరాయే నీవేషాలి నేనే తగ్గాలి నాలో నీ ప్రేమ పొంగి పారాలి నాలో నా నీ ప్రేమ పొంగి పారాలి సల్లారి గుండెల్లో నా వేడి పుట్టాలి నిదురించుతున్న వారి మెల్కుండాలి ఏ సయ్యా ఏసయ్యా నీవే నీవే చాలి నేనే నేనే తగ్గాలి నాలో నీ ప్రేమ పొంగి పోరాలి నాలో నీ ప్రేమ పొంగిపోరాలి నీదు నాదంలో నీదు జన్మల్లో శాంతి కిందలో శాంతి మారుండల్లో నా వేడి పుట్టాలి నిద్రించుతున్న వాణి నీళ్ళు కట్టాలి ఏసయ్యా ఏసయ్యా నీవే నీవే ఇచ్చాలి నేనే నేనే తగ్గాలి నాలో నా నీ ప్రేమ పొంగిపారాలి నాలో నా నీ ప్రేమ పొంగిపోరాలి ఈ కరువరి కాలంలో కోతాకాలంలో అండే కాలంలో నీ సందరి కాలాలి గుండె మంటాలి గుండె రగలాలి సల్లారి గుండెల్లో వేడి పుట్టాలి నిద్రించుతున్న వారి లేసి ఉండాలి ఏ సయ్యా నీవే నీవే ఇచ్చాలి నేనే నేనే తగ్గాలి నాలోనని ప్రేమ పొంగి పారాలి నాలోన నీ ప్రేమ పొంగి పారాలి ఆమెను తెలిపారు నేను ఒక పాట పాడుతున్నాను పారుజీ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చే చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచియుంటినీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నయే ప్రాణి నిలవలేదు నీ తోడు నీ ప్రేమ లేక ఇళ్ళలో నయే ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా नी चित ఇంటి దీపం నీవే అని తలచి నృదయం నీ కొరకై పదిల పరచితి నా ఇంటి దీపం నీవే అని తలచి నృదయం నీ కొరకై పదల పరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుముని ప్రేమతో ప్రభువా వెలిగించుముని ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆ పదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరినీ వై నన్నాకొంటివి ఆ పదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరినీ వై నన్నాదుకొంటివి లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన ీ నుండి వేరు చెయ్యవు ప్రభువా నీ వేరు చెయ్యవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేదిని చిత్తమే నాస్తితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నాస్తితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై యాగమై తి నీదు యగమే నా మోక్ష మార్గము నీదు యగమే నా మోక్ష మార్గము నీ ఎందే నిత్య జీవము ప్రభువా నీ నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచియుంటినీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా హలే ప్రభువైన ఏసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు ఈ యొక్క వాక్యం వింటున్న మిమ్మల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము కనికరము మీ అందరికీ సదాకాలం తోడై ఉండనుగాక అలాగే ప్రభు ఇచ్చిన పిలుపును బట్టి ఆయన ఇచ్చిన యొక్క తండ్రి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆయనకే మహిమ రావాలా కాబట్టి వాక్యం ప్రకటిస్తుంది కేవలం జీవమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కానీ ఎవరి మీద కోపంతోనూ ద్వేషంతోనూ ఎవరిని విమర్శించాలని ఇది ప్రకటించడం లేదు కాబట్టి దేవుని వాక్యము ఎప్పుడైనా మన పాపపు జీవితాన్ని చూపిస్తుంది ఆయన మాట్లాడే దేవుడైన ఆయన స్వరం ద్వారా వినిపించే దేవుడు ఈ దినం మనం చీకటిలో ఉంటే అంధకారంతో ఉంటే మన చీకటి జీవితాన్ని మన ప్రభు మనకు చూపిస్తాడు కాబట్టి ఈ వాక్యం విన్నా మనము దాని పట్ల ఏమైనా మనము దగ్గరగా లేకపోతే మనం సరి ఈ జీవం గల దేవుణ్ణి మనం ఏం చేయాలా వెంబడించాలా కాబట్టి చెవిగల వాళ్ళు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట విను గాక ఐ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఏసయ్యా నీకు వందనాలు ప్రభ తండ్రి నీకుస్తుతులు నాయన స్తోత్రంలో ప్రభ అవును ప్రభా ఇదిగోని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా నాయన నీవే నీ మాతో మాట్లాడు ప్రభా నాయన మా బలహీనతలు నాయన మేము ఏ రకంగా జీవించాలా ఏ రకంగా ముందుకు పోవాలా ప్రభా నాయన తండ్రి మీరే మాకు చూపించండి నాయన నీ వాక్యం ద్వారా నీ స్వరం మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ రోమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదేడో వచనం ఏముందంటే రోమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచనం ఏముందంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాటల కలుగును హలెల్లు చూడండి నువ్వు విశ్వాసము ఎట్లా వస్తుంది ఈ యొక్క జీవమైన దేవుని స్వరం వినుటేనే నీకు విశ్వాసం వస్తుంది కాబట్టి ఆ వినుట ఎవరి గురించి వింటే నీకు విశ్వాసం వస్తుంది క్రీస్తుని గురించిన మాటలు జీవం గల దేవుని మాటలు వింటేనే మనం విశ్వాసంలో ఉండగలుగుతాము చూడండి ఈ యొక్క లేఖనాలన్నీ ప్రతిదీ నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి లేఖనాలను మనం ధ్యానించాలా ప్రతి ప్రవచనం మనం ధ్యానించాలా ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలా ఆయన స్వరం మనం వినాలా ఆయన మాట్లాడే దేవుడు చూడండి నీకు విశ్వాసము నీకు కలగాలంటే క్రీస్తుని గురించిన మాటల వలనే ఎందుకు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు నువ్వు చూడాలా ఎందుకంటే దానికి కర్త మన ప్రభువే కాబట్టి ఎందుకు ప్రభు ఈ దినం నీకు విశ్వాసం గురించి చెప్తుందంటే చూడండి మనము కొన్ని దినముల తర్వాత భయంకరమైన దినాలు మనం చూడాల్సి వస్తుంది భయంకరంగా మనుషులు చూడండి ఈ లోకమంతా ఎట్లా ఉంటదంటే మత్తాయి సువార్త చూడండి మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము చూడండి మరియు మత్తాయి సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఏముందంటే ఒక ప్రవచనం చెప్తాను మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గుర్చియో వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకునేటివి చూచుకొనిడి ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును కాబట్టి యుద్ధముల గురిచూ యుద్ధ సమాచారముల గురిచూ మీరు వింటారు కాబట్టి చూడండి ఎందుకు మన ప్రభు మనకు చెప్తుండే ఆయన రాకడకు ముందు ఇలాంటివి యుద్ధాలు జరుగుతాయి కానీ మనకేం చెబుతుడు మీరు కలవర పడకుండా అని చెప్తుడు కాబట్టి నీలో కలవరం రాకుండా ఉండాలంటే క్రీస్తు గలిగిన మాటలు ఈ జీవము దేవుని మాటలు నీలో ఉంటేనే నీకు విశ్వాసము ఈయన మాటలు నీలో లేకపోతే నీకు విశ్వాసం ఉండదు నీకు కలవరం వస్తుంది భయం వస్తుంది పిరికితనం వస్తుంది కాబట్టి విశ్వాసమునకు కర్త మన తండ్రి మన ప్రభు మన ఏసయ్య ఆయనని వైపు నువ్వు చూడాలా ఆయన మాటలు నీ హృదయంలో ఉండాలా ఆయన నీలో ఉంటేనే నీకు విశ్వాసము దాన్ని కొనసాగించేది మన ప్రభువే కాబట్టి ఆయన ఎందుకు మనకి ఈ మాట చెప్తుండంటే మనలో కలవరం రాకూడదు మనం భయపడొద్దు కలవరము ఈ జీవం గల దేవుని మాటలు లేని వాళ్ళు భయపడతారు కానీ నువ్వు నేను భయపడొద్దు ఎందుకు మన ప్రభు మనకి ముందుగానే చెప్పిండు మీరు కలవరపడకుండా చూచుకొనిడి కాబట్టి నీకు భయం రాకుండా ఉండాలంటే నీకు కలవరం రాకుండా ఉండాలంటే నీ శత్రు సైన్యమంతా వచ్చి నీ మీద యుద్ధం చేయడానికి నీకు వచ్చినా కానీ నువ్వు కలవర ఈ విశ్వాసమునకు కత్త ఈ జీవం దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే ఆయననే దేవుడు కాబట్టి నీకు కలవరం రాదు కాబట్టి మనకు భయం రాదు కాబట్టి ఈ దినం ప్రభు నీకు చెప్తుంది ఏంటంటే యుద్ధాలు జరిగినా కానీ జనుల మీదకి జనులు లేచినా కానీ రాజ్యాల మీదకి రాజ్యాలు నేర్చుకొని కానీ మనుషులు ఎంత భ్రష్టాత్వంలో ఉండి ఎట్లయినా జీవించని నువ్వు మాత్రం భయపడద్దు ఎందుకంటే ప్రభు నీకు ముందుగానే చెప్పిండు ఇప్పుడు మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి మనం భయపడొద్దు దేని గురించి మనం చింతించొద్దు ఎందుకంటే మన ప్రభువే మనకు రక్షకుడు చూడండి మన ప్రభు మన రక్షకుడు మన కాపరి మన ప్రభు ఆయన మంచి కాపరి ఆయన ప్రాణాన్ని పెట్టే కాపరి కాబట్టి ఆయన చేతిలో ను చెక్కబడితే ఆయన చేతిలో నువ్వు ఉంటే నిన్ను ఎవడు అపహరించడు నిన్ను ఎవడు ఏమి చేయలేడు కాబట్టి కాగా వినుట విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును కాబట్టి ఈ జీవంగల దేవుని మాటలే నీకు విశ్వాసం ఇస్తాయి చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఒకటో వచనంలో ఏముందంటే విశ్వాసం అన్నది వాటి యొక్క నిజ అదృశ్యమై ఉన్నవని ఉన్నవనుటకు రుజుమైనది చూడండి విశ్వాసం అనేది ఏం చేస్తుంది నిరీక్షణ ఇస్తుంది దాని యొక్క నిజ చూడండి విశ్వాసము నిరీక్షణ అంటే చూడండి నీ జీవితంలో ఇంకా ఒక పని జరగలేదు కానీ నువ్వు విశ్వాసం పెట్టినావు ఏదైనా ఒక దినం నాకున్న అనారోగ్యం కానీ నాకున్న బాధల నుంచి కానీ నాకున్న సమస్య నుంచి ప్రభు నన్ను విడుదల ఇవ్వగలుగుతాడు నాకున్న అనారోగ్యం నుంచి సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు నన్ను తిరిగి లేపుతాడు ఆయనలో నన్ను మళ్ళీ ఫలింపజేస్తాడు అంటే చూడండి జరగరానిది జరిగిందని ఆ జరుగుతుందనే నమ్మకంతో ఎదురు చూడడమే నిరీక్షణ కాబట్టి అబ్రహాము కూడా మనం చూసినాం ఆయన వాగ్దానం గల పట్టణం కొరకై వేచి చూచిండు ఆయన ఆయన వెళ్ళేటప్పుడు ఆ పట్టణం లేదు కానీ ప్రభు స్వరం విని ఆయన మాటకి లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన వెళ్ళిండు కాబట్టి ఎందుకు ప్రభు ఈ దినం చెప్తుండంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమై ఉన్నవనుటకు రుజువై ఉన్నది కాబట్టి నీ కళ్ళకి అది కనిపించట్లేదు ఇప్పుడు చూడండి అది అదృశ్యమైన అంటే అది నీకు కనిపించట్లేదు కానీ అది ఉన్నదని నువ్వు నమ్మడమే నిరీక్షణ కాబట్టి నీకు నిరీక్షణ రావాలంటే నీకు విశ్వాసం ఉండాలా నీకు విశ్వాసం ఉండాలంటే క్రీస్తు మాటలు నీలో ఉండాలా నీ జీవమైన దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలా అప్పుడు నీలో కలవరం రాదు అప్పుడు నీలో అవిశ్వాసం రాదు నీలో భయం రాదు పిరికితనం రాదు ఎందుకంటే మన ప్రభు ధైర్యవంతుడు పరాక్రమశాలి చూడండి ఆయన యొక్క మహా పరాక్రమశాలి మన ప్రభు కాబట్టి అలాంటి ప్రభు నీకుంటే చూడండి నువ్వు దేని గురించి మనం భయపడము దేని గురించి మనము చింతించము కాబట్టి పదకొండవ అధ్యాయము ఆరో వచనము ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలోనే ఆరో వచనం ఏముందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట చూడండి నువ్వు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడము అంటే ఆయనకి నువ్వు నచ్చాల చూడండి నువ్వు నేను మనము ఆయన ఇష్టపడాలంటే ఆయనకి ను విలువ ఇవ్వాలా లేదా ఆయనకి మనం ఏం చేయాలా విధేయత చూపించాలా లేదా ఆయనకు లోబడాలా లేదా ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించాలా లేదా ఇవి నువ్వు చెయ్యకపోతే నువ్వు శరీరసారంగా ఉంటే ఆయనకి ఎట్లా ఇష్టడై ఉండం మనం ఆయన నిన్ను ఎట్లా ఇష్టపడతాడు కాబట్టి చూడండి విశ్వాసము లేకుండా చూడండి క్రీస్తు కలిగిన మాటలు వినిటే విశ్వాసం వస్తుంది అంటే క్రీస్తు వలన వచ్చిన మాటలును వింటే మన తండ్రి పరిశుద్ధమైన దేవుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటవు అప్పుడు ఆయన నిన్ను ఇష్టపడతాడు చూడండి నీ గురించి మన ప్రభు మన గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వగలుగుతాడు ఎప్పుడు ఆయన కలిగిన పరిశుద్ధత మనం కలిగినప్పుడే చూడండి ఆయన మాటలు విని మన జీవితాలను సరి చేసుకున్నప్పుడే ఆయన పట్ల లోబడి బైబక్తులు కలిగి ఆయన నీతిని జరిగించే వారిలాగా ఉన్నప్పుడే ఆయన ఇష్టపడతాడు కాబట్టి ఎందుకు ప్రభు ఈ దినం చెప్తుందంటే విశ్వాసం అనేది క్రీస్తు వచ్చే మాటల వల్ల నీకు వస్తుంది కాబట్టి ఆ విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడై ఉండడము అసాధ్యమే చూడండి అది అసాధ్యం అంట నువ్వు విశ్వాసంలో లేకపోతే దేవునికి ఇష్టమైన ఎందుకంటే విశ్వాసము లేని వాళ్ళు చూడండి వాళ్ళు కలవరపడిపోతారు దేవుని మీద నమ్మకం ఉండదు ఆయన మనకి నమ్మదగిన దేవుడు ఆయన ఆపత్కాలంలో మనకి ఎంతో సహాయకుడు మన ప్రభు కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే మన ప్రభు ఒకటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట మనము అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతికి వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలిను కదా కాబట్టి ఎందుకు ప్రభు చెప్తుండు నువ్వు ఆయన యుద్ధకి వస్తే ఈయన దేవుడని నువ్వు నమ్మాలా ఈయన వల్లనే నాకు సమస్తం సాధ్యమవుతుందని నువ్వు నమ్మాలా నాకున్న అనారోగ్యం నుంచి ఈయన నన్ను స్వస్థపరుస్తడని నువ్వు నమ్మాలా చూడండి నాకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈయన నన్ను స్వస్థపరుస్తాడు నాకు విడుదల ఇస్తాడని నువ్వు నీ భర్త తాగుబోతాడైతే నా భర్తని మారుస్తాడని నువ్వు నమ్మాలా నీ బార్య గయ్యాలి భార్య అయితే నా భార్య మారుస్తుని నువ్వు చూడండి నీ ఆఫీసు వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని మారుస్తాడని నువ్వు నమ్మాలా తోటి సేవకులు నీకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని అణచి వేస్తాడని నువ్వు చూడండి ఎందుకు నమ్మాలా ఆయన ఉన్నాడని నువ్వు నమ్మితే చూడండి తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా కాబట్టి నువ్వేం వెతుకుతున్నావు ఈ దినం మనం ఏం వెతుకుతున్నాం ఆయన శక్తి బలం మనం పొందుకోవాలా ఆయన పొందిన అధికారం మనం పొందుకోవాలా అది వెతకాలా మనం కానీ ఈ లోకమంతా దానికోసం ప్రాయాసపడరు ఈ లోకమంతా ఈ శరీర సంబంధమైన వాటి ఈ లోక సంబంధమైన వాటి కోసము వాటి కోసం ప్రాయాసడుతున్నారు వాటి పరిగెత్తుతున్నారు కానీ ఆయన శక్తి బలము నువ్వు దానికోసం నువ్వు ప్రాయాసపడాలా అది నువ్వు చూడండి తన్ను వెతికిన వారికి ఫలము దయచేయు చూడండి అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు దొరకబడను అన్నాడు కాబట్టి నువ్వు ఈ దినం నువ్వు నేను మనం ఏం అడుగుతున్నాము ఏం వెతుకుతున్నాము ఏ భారం కలిగి ఉన్నాము కోసం మనం పరిగెత్తుతున్నాము వేటి కొరకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాము మనము జ్ఞాపకం చేసుకోవాలా కానీ మన ప్రభు తన్ను వతుకు ఫలము దయచేయు వాడనియు కదా కాబట్టి నువ్వు నమ్మాలి అంటే ఆయన నువ్వు దేవుడని ఎరగాల చూడండి ఆయన వల్లనే సమస్తం సాధ్యమని నమ్మాలా అది ఎట్లా సాధ్యమవుతుంది ఈ జీవం దేవుని వాక్యం వల్లనే నీకు విశ్వాసం వస్తుంది చూడండి అప్పుడు నీలో నిరీక్షణ ఉంటది కాబట్టి చూడండి ఎందుకు మన ప్రభు చెప్తుండంటే ఈ విశ్వాసం నిన్ను ఆయన వచ్చిన వరకు నిన్ను సహించేలాగా నిన్ను కాపాడుతుంది అంతము వరకు నిన్ను కాపాడేది ఈ వాక్యమే నిన్ను కలవరపాటుకి లోనివ్వదు మోసపురిచే ఆత్మలకు నిన్ను చిక్కనివ్వదు చూడండి ప్రతి చీకటి శక్తులకు నిన్ను చిక్కనివ్వదు ఎందుకు విశ్వాసమునకు కర్త అయినా కాబట్టి ఈ విశ్వాసం ఉంటేనే మనము భయంకరమైన దినాల్లోకి ముందు ముందు వెళ్ళబోతున్నాం కాబట్టి ఆ దినాల్లో మనం కలవర ఉండగలమంటే ఈ జీవమైన దేవుని వాక్యము మన హృదయంలో ఉంటేనే అది సాధ్యమవుతుంది ఆ హృదయంలో ఉండకపోతే మనకి ఎట్లా సాధ్యమవుతుంది దేవుని మాటకే నువ్వు లోబడకుండా ఆయన పట్ల నువ్వు విధేయత చూపించకుండా ఆయన బిడ్డవని ఆయన నీ గురించి ఎలా సాక్ష్యం ఇవ్వగలడు నీ గురించి నా గురించి నువ్వు ఆయనకి ఇష్టడైన బిడ్డవని ఎట్లా దేవుడు చెప్పగలడు కాబట్టి మన ప్రభు ఆయన అధికారం దేవుడు కాబట్టి నువ్వు కూడా వెతకాలా ఆయన ఫలం ఇస్తాడని నువ్వు నమ్మాలా నీ సేవలో నేను వెళితే గొప్ప కార్యాలు జరుగుతాయి ఆయనకి మహిమ వస్తుందని నువ్వు నమ్మాలా ఆ విశ్వాసంతోనే నువ్వు అడిగేసి ముందుకు పోవాలా మనం అట్లా వెళ్ళాలా మనం ఎక్కడ మన సొంత జ్ఞానం ఏ పార్టీది ను సొంతగా వెళితే ఏం చేయగలవు ఆయన సహాయం లేకుండా చిన్న ఇటుకురాయి తీసి కూడా పక్కన వెళ్ళలేవు ఆయన సహాయం లేకపోతే మనం ఏ పార్టీ వల్ల ఆయన సహాయం లేకుండా మనం పోరాడుతుంది ఈ లోకంలో ఉన్న ప్రతి దురాత్మ చీకటి అంధకార శక్తుల మీద మనం పోరాడుతుంది ఈ లోకంలో ఉన్న అధికారుల మీద మనం పోరాడుతుంది ఆకాశంలో ఉన్న చీకటి శక్తుల మీద మనం పోరాడుతుంది వాటిని అంటే నువ్వు ఏ పాటి వాడివి చూడండి అందుకే ప్రభు సహాయం మనకు కావాలా కాబట్టి ఆ సహాయం నీకు ఎట్లా ఆయన వాక్యము నీలో ఉంటేనే వస్తుంది కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో వచనం ఏం చెప్తుందంటే నిరీక్షణ గలవారై సంతోషించచ్చు చూడండి వినుట వలన మనకి ప్రభు యొక్క విశ్వాసం వస్తది ఆ విశ్వాసం వలన మనకి ఏమొస్తుంది నిరీక్షణ వస్తది కాబట్టి నువ్వు నిరీక్షించిన వాడివైతే సంతోషించు ఓర్పుగలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలా మనకి ప్రార్థన అంత పవర్ఫుల్ అది చూడండి ప్రార్థనలో మనం ఎట్లా ఉండాలా పట్టుదల కలిగి ఉండాలా అప్పుడే మనం ఈ చీకటి శక్తుల మీద అధికారం పొందగలం ఈ లోకాన్ని మనం జయించగలం కాబట్టి శ్రమ ఎందు ఓర్పుగా ఉండాలా కాబట్టి చూడండి నిరీక్షణ కలిగి సంతోషించాలా ఎందుకు ఫలం ఇస్తాడని నువ్వు నమ్మితే నీలో సంతోషం వస్తుంది నిరీక్షణ అంటే ఏంది చూడండి నువ్వు వెతుకుతున్నావు దేని గురించో ఈ దినం అది నీకు ఒక దినం వస్తుంది అప్పుడు ఆ దినం కొరకు నువ్వు ఇప్పుడే సంతోషిస్తూ ఉండాలా అదే నిజమైన నిరీక్షణ కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా నిరీక్షణ గలవారై మనం ఏం చేయాలంట సంతోషించాలా శ్రమలొస్తే ఓర్పు కలిగి ఉండాలా ప్రార్థనలో మనం ఎట్లా ఉండాలా పట్టుదల కలిగి ఉండాలా అది విడిచిపెట్టొద్దు అది జరిగిందాక ప్రభువు నుంచి చూడండి నువ్వు ఏది వెతుకుతున్నావో ఆ ఫలము నువ్వు పొందే వారికి ఏం చేయాలా మనము పట్టుదల కలిగి ఉండాలా కాబట్టి ఎందుకు ప్రభు నీకు ఇవన్నీ చెప్తుండంటే నువ్వు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటే విశ్వాసం నీలో ఉంటే నువ్వు నిరీక్షణ కలిగిన వాడివైతే చూడండి నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవి కాబట్టి చూడండి నిన్ను ఎవ్వడు ఏం చేయలేడు ఈ జనాలు నీ మీదకి ద్వేషించినా నిన్ను ఏం చేసినా నిన్ను ఏం చేయలేరు ఎందుకంటే నీలో కలవరం రాదు ఎందుకు రాదు విశ్వాసంలో నువ్వు కాబట్టి చూడండి విశ్వాసంలో నువ్వు బ్రతుకుతున్నావు అనమాట దేవునిలో బ్రతుకుతున్నావు విశ్వాసం అనేది దేవుని మాటలవలనే వస్తది వస్తుంది కాబట్టి ఆ మాటలు ఏం చేస్తాయి తెలుసా నిన్ను నన్ను మనల్ని బ్రతికిస్తాయి ఆయన వచ్చే వరకు కాబట్టి మన ప్రభు మనకేం చెప్తుందంటే మనము ప్రార్థనల ఎందు ఎప్పుడు పట్టుదల కలిగి ఉండాలా చూడండి ఒకటో దశలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము పడ పదిహేడో ఏముందంటే ఎడ ప్రార్థన చేయుడి చూడండి ఎడ తెగక ప్రార్థన చేయాలా ఎందుకు చేయాలంటే మనకున్న పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ఇవి చూడండి ముందు ఈ కరోనా ఇవి కరోనా ఇట్లా ఉంటేనే ఇట్లా ఉందంటే చూడండి ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయి యుద్ధాలు వస్తాయి ప్రభువు ముందు వచ్చినప్పుడు చూడండి మనుషులంతా పాపంలో భ్రష్టత్వంతో ఉంటారు ఎవడిలో ప్రేమ లేదు చూడండి ఇట్లాంటి దినాల్లోకి మనం పోయేటప్పుడు మనము ఎట్లా ఉండాలా చూడండి విశ్వాసము మనం ప్రార్థన చేస్తేనే కదా దేవునికి దగ్గరగా మనం ఉండేది ప్రార్థన చేయకపోతే మనం ఎట్లా మనము కాపాడుకోగలుగుతాము దేవుని వాక్యం వినకపోతే మనకి ఎట్లా విశ్వాసం వస్తుంది ఎట్లా నిరీక్షణ వస్తుంది కాబట్టి ఎందుకు ప్రభు మనకి ఈ మాటలు చెప్తుండంటే మనము ఎడతెగక ప్రార్థన చెయ్యాలా ప్రార్థన ఎందు మనం ఎట్లా ఉండాలా పట్టుదల కలిగి ఉండాల కాబట్టి మన ప్రభు మనకు చెప్తుంది నువ్వు మాత్రము ప్రభు యొక్క లేఖనాలన్నీ నువ్వు వినాల చదవాలా ఇని నీ విశ్వాసాన్ని బలంగా చేసుకోవాలా అప్పుడు నువ్వు పడిపోవన్నట్టు ఎందుకు పడిపోవు ఎన్ని గాలు రాని ఎన్ని సునామీలు రాని నీ ఇల్లు ఎట్లా ఉంది మన ప్రభు మీద కట్టిన ఇల్లు అది ఏమొచ్చినా షేక్ అవదు అది షేక్ చేసేలాగా ఉంటది కానీ అది షేక్ అవ్వదు చూడండి అది షేక్ చేస్తుంది అందరినీ కానీ దాన్ని ఎవడు షేక్ చేయలేడు చూడండి నువ్వు అట్లా అవ్వాలా కాబట్టి అది ఎట్లా అవుతుంది దేవుని మాటల వలన చూడండి ఆయన ఎందు మనము ప్రార్థన కలిగి ఎట్లా ఉండాలా పట్టుదల కలిగి ఉండాలా కాబట్టి నీకు నాకు మన ప్రభు చెప్తుంది ఇదే కాబట్టి కొలశ్రీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనంలో ఏముందంటే ప్రార్థన ఎందు నిలుకడుగా ఉండి చూడండి ఇక్కడ ప్రార్థన ఎందేమో పట్టుదల కలిగి ఉండమంటున్నాడు ఇక్కడేమో ఎడ తెగక ప్రార్థన చేయమంటుడు ఇప్పుడేం చెబుతున్నాడు చూడండి మన ప్రభు ప్రార్థన ఎందు ఎట్లా ఉండాలా కులశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనము ప్రార్థన ఎందు నిలకడుగా ఉండి చూడండి నిలకడగా ఉండాలంటే స్థిరంగా ఉండాలా ఏదో ఒక పూట చేసుకొని నాలుగు రోజులు చేయకుండా ఉంటాం మనం చూడండి ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు కన్నీళ్ళు ఇడిసి ఏదో కృంగిపోయి ప్రార్థన చేస్తాం ఆ బాధ తీరిపోయినాక దేవుడే గుర్తుకు రాడు నీకు నీకు నాకు మనకి దేవుడే గుర్తుకు రాడు తర్వాత ఈ వాక్యమే ఉండదు నీ హృదయంలో చూడండి ఇదంతా వేషధారణ జీవితం ఇదంతా ముసుకేసుకున్న జీవితాలు ఇవన్నీ మనమైతే ఆ వేషధారణమైన జీవితాలు ముసుకు జీవితాలు మనం ఉండొద్దు ఎందుకంటే మనము భయంకరమైన దినాల్లో ప్రభు రాకడ సమయంలో ఉన్నప్పుడు మనలో ప్రార్థన ఎంత ఉంటేనే మనం అంత పవర్ఫుల్ గా అవ్వగలం అంత ధైర్యంగా ఉండగలం చూడండి ప్రార్థన అంటే ఏంది నిన్ను ప్రభువుని కలిపేదే కదా ఒక బిడ్డ వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలా ప్రభువా అది కావాలా అని చూడండి ఆ బిడ్డ వచ్చి తండ్రిని అడిగితే తండ్రి ఇస్తాడా లేదా చూడండి నువ్వు కూడా బిడ్డవే ఆయన మనకు తండ్రి ఆయన దగ్గరకు వచ్చి నువ్వు చెప్పాలని పరిస్థితులు గురించి కాబట్టి మనం ఎడ ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు అలాగే మనం ఎట్లా ఉండాలంట ప్రార్థన ఎందు ఎట్లా ఉండాలంట నిలకడగా ఉండాలంట స్థిరంగా ఉండాలంట వేషధారకుల ప్రార్థనలు మనకు వద్దు వేషధారణ నీకెందుకు వేషధారణ నువ్వు ముసుగు నీ ముసుగు మొత్తం బయట ప్రభు ఎందుకు ముసుగు లోపమంతా క్రూరంతో ద్వేషంతో అసూయలతో కుళ్ళుతో కుట్రలతో ఈ లోక శరీరంతో నింపుకొని నువ్వు ముసుగు వేసుకొని నువ్వు నీతి మంతుల్లాగా బుద్ధిమంతుల్లాగా నువ్వు జీవిస్తే ఆయన మన జీవితాలను చూసి ఆయన ఒప్పుకోడు కాబట్టి మనమైతే ప్రార్థన ఎందు ఉండాలంట మన ప్రభు చెబుతుంది నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుకుగా ఉండు కృతజ్ఞత ఉండాలనిలో చూడండి చాలా మందికి కృతజ్ఞత ఉండదు చూడండి ఎందుకు కృతజ్ఞత ఉండదంటే వీళ్ళు అసలు దేవుని వాక్యమే లేదు వీళ్ళకి ఇందుకు ఆయన చేసిన మేలులు వీళ్ళు మరిచిపోయినారు ఆయనకి కృతజ్ఞత కలిగి ఎక్కడ జీవిస్తున్నారు చూడండి ఎక్కడ కృ జీవిస్తున్నారు దేవునికి కృతజ్ఞత కలిగిన వాళ్ళైతే వీళ్ళు పరిశుద్ధంగా జీవించాలా లేదా ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకి మహిమ తీసుకురావాలా లేదా ఎక్కడ ఉంది కృతజ్ఞత ఈ దినం ఎక్కడ ఉంది కృతజ్ఞత కాబట్టి మన ప్రభు మనమైతే ఈ గుణగణాలు మనం కలిగి ఉండొద్దు కాబట్టి మనము ప్రార్థనలు ఎందు నిలకడగా ఉండాలా దేవునికి ఎప్పుడు ఆయనకి స్థుతులు అర్పిస్తూనే ఉండాలా ఆయనకి స్తోత్రం చెల్లిస్తూనే ఉండాలా ఆయన చేసిన మేలులను బట్టి ఈ దినం నీకు ఎన్ని కీడుందో ఏమో నీకేం తెలుసు నీవు ఏ మరణగండాలు నీ మీద ఉన్నాయేమో చూడండి ఏ శోధన నీ మీద ఉందేమో అయినా వాటి అన్నిటి నుంచి తప్పించి నిన్ను ఇప్పుడు ఈ క్షణం ఈ నిమిషం ఆయన స్వరం వినేలాగా నిన్ను పెట్టిండా లేడా నువ్వు కృతజ్ఞత చెప్పాలా లేదా తండ్రికి చూడండి మనం కృతజ్ఞత చెప్పాలా లేదా ప్రభుకి నువ్వు కృతజ్ఞత లేనివాడవైతే నువ్వు ఆయన బిడ్డవి ఎట్లా అవుతావు ఆయనకి ఇష్టడుగా ఎట్లా ఉంటారు మనం మనం ఉండలేము కాబట్టి మన ప్రభు ఎందుకు చూడండి ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు కూడా ఆయన తీసుకున్నప్పుడు ప్రభువు దాన్ని ఆశీర్వదించి దేవునికి కృతజ్ఞత చెప్పిండి ఎందుకు ఈ గుణగణాలు నువ్వు నేను మనం నేర్చుకోవాలా ఆయన నేర్పించడానికే ఈ లోకంకి వచ్చిండు ఆయన విధానాలు కాబట్టి ఆయన ఆ రొట్టెలను దీవించిండు ఆశీర్వదించి దేవునికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి అప్పుడు అందరికీ పంచిపెట్టిండు నువ్వు నేను మనం చెబుతున్నామా కృతజ్ఞత చూడండి మనకున్న ఎన్ని అనారోగ్యాల నుంచి ఆయన సంపూర్ణంగా స్వస్థపరిచండు చూడండి ఎంతో మంది మరణించే స్థితికి వెళ్ళిపోయి కూడా ఆయన బ్రతికించండు ఎవరన్నా ఆయనకి సాక్ష్యంగా ఆయనకి కృతజ్ఞత మనం చెప్తున్నామా కానీ మనం చెప్పాలా నువ్వు చెప్పకపోతే మన ఆయన మహిమ ఎట్లా వస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కానీ మనకున్న ఆఫీసు పనుల్లో గాని కుటుంబంలో ఉన్న సమస్యలు గాని చూడండి సేవలో వచ్చే సమస్యలు గాని ఏ సమస్యల నుంచైనా ఈ దినమంతా నిన్ను ఆయన కాచి కాపాడి ఆయన కృపలో నిన్ను భద్రపరిచిండు కాబట్టి నువ్వు ఆయనకి కృతజ్ఞత చెల్లించాలా కృతజ్ఞత స్థుతులు మన ప్రభుకి మనం చెల్లించాలా నువ్వు అవి చెల్లించకపోతే నువ్వు ఒక వేషధారకుడివే నేనొక వేషకుధారకుడి ఎవరైతే ఈ గుణగణం లేని వాళ్ళందరూ దొంగలు వేషధారకులు ఎందుకంటే చూడండి వాళ్ళ ప్రేమని స్వార్థమైన ప్రేమ చూడండి స్వార్థమైన ప్రేమ అలా ఉంటది అవసరానికి మనుషులు గుర్తుకొచ్చి అవసరాలను బట్టి కాదు మన ప్రభు చూడండి ఎల్ల వేళలా మనల్ని ఎట్లా ప్రేమించుండో ఆయన ఎల్ల వేళలా ఎట్లా పరిశుద్ధంగా కలిగి జీవించుండో ఆయన ఎల్ల ఎట్లా నడుచుకున్నాడో మనం అట్లా నడుచుకోవాలా ఆయనను పోలి నడుచుకోవడం అంటే ఆయనలాగా మనము జీవించాలా కాబట్టి కృతజ్ఞత గలవారై దాని ఎట్లా ఉండాలంట మెలుకుగా ఉండు మెలుకుగా ఉండాలా కాబట్టి మన జీవితంలో ఎవరు మనకి ఏ చిన్న సహాయం చేసినా కానీ మనం అందరికీ ట్యాంక్స్ చెప్పాల చూడండి మనం అందరికీ ట్యాంక్స్ చెప్పాలా ఎందుకు అది మనకి ప్రభు నేర్పించిన గుణగణం అది కాబట్టి మన ప్రభు మనకి చెప్తుంది ఏంటంటే మనము ప్రార్థనలు ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై దాని ఎందు ఎట్లా ఉండాలంట మెలుకుగా ఉండాలా ఎడ ప్రార్థన చేయాలా ప్రార్థనల ఎందు పట్టుదలి కలిగి ఉండాలా దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలా అప్పుడు మనలో విశ్వాసము నిరీక్షణ వస్తుంది అప్పుడు మనలో కలవరపాటు రాదు మనలో భయం రాదు అవిశ్వాసం రాదు పిరికితనం రాదు కాబట్టి చూడండి ఎందుకు ప్రభు ఈ దినం మనం చెప్తుందంటే ఒకటో పేత్రుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనము ప్రభువు కన్నులు నీతి మీదను అయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది కాబట్టి ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయంట నీతి మన ప్రభువే నీతి నీతి సూర్యుడు కాబట్టి ఈ వాక్యమే కదా ఆయన చూడండి వాక్యమే కదా మన ప్రభు కాబట్టి ఆయన వాక్యము మనలో ఉంటే ఆయనను మనము కలిగి ఉన్నాం కాబట్టి మన ప్రభు ఎట్లాంటివి ఆయన నీతి మంతుడు మన ప్రభు మనము కూడా నీతి మంతులమే ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటేనే నువ్వు నీతి రక్షణ పొందినంత మాత్రాన నువ్వు నీతి కాదు చూడండి నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వేమో నీతి మంతుడో కాదు వాక్యం ప్రకటించినంత మాత్రాన నీతి కాదు నీ హృదయంలో ఎవరుండాలా నీలో నీ ఎవరు ఉండాలా దేవుని వాక్యం అంటే దేవుడు ఉండాలా ఆయన వాక్యానుసారంగా నడుచుకొని వాడే నీతిమంతుడు ఆయనకు విధేయత చూపించి ఆయనకి లోబడి ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించే నీతిమంతులు చూడండి వేషధారకులు కాదు నీతిమంతులు రక్షణ పొందిన మేము పాస్టర్లు అని వాళ్ళు కాదు నీతిమంతులు నువ్వు పాస్టర్ అయితే ఎట్లా ఉండాలా నీతిగా స్వార్తని ప్రకటించాలా సత్యాన్ని ప్రకటించాలా నువ్వు అబద్ధాన్ని ఎందుకు ఆశ్రయించి అబద్ధాన్ని ఎందుకు బోధిస్తున్నావు నువ్వు నీతి మంతుడవా కాదు కదా చూడండి ఎవరు నీతి ఆయన వాక్యాన్ని ఎవరైతే నీతి సత్యాన్ని ఆయన వాక్యాన్ని సత్యాన్ని ప్రకటించే ఆయన వాక్యానుసారంగా నడుచుకునే ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించే ఆయనకు విధేయత కలిగి జీవించే ఆయనకు లోబడి వాళ్ళ జీవితాలను పాపపు జీవితాలను కూడా సరి చేసుకొని పరిశుద్ధంగా జీవించే వాళ్ళే నీతి మంతులు కాబట్టి అలాంటి వారి ప్రార్థనలు ప్రభు కన్నులు చూస్తున్నాయంట నీతి ప్రార్థన ఆయన వింటాడంట చూడండి గొర్రె కప్పుకొని ఉన్న తోడేళ్ళ మాట కాదు ముసుగు వేసుకొని ఉన్న వాళ్ళ మాట కాదు ఆయన వినేది వాళ్ళ ప్రార్థనలు కాదు ఎవరి ప్రార్థనలు ఆయనను పోలి నడుచుకున్న వాళ్ళ మాటలు ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు చూడండి ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి ఆయన చెవి వీళ్ళ ప్రార్థనలే వింటాడంట నువ్వు నేను మనం చేస్తే వినడంట నువ్వు నేను నేను మనం చేస్తే మనం ఎట్లా ఉండాల నీతి మంతుల్లాగా ఉంటేనే మన ప్రార్థనలు మన ప్రభు వింటాడు కాబట్టి ఎందుకు ప్రభు ఈ దినం నీకు చెప్తుందంటే నువ్వు నీతిగా జీవించాలా ప్రార్థనలు నువ్వు ఎలా ఉండాలా మెలకు కలిగి ఉండాలా చూడండి ఎట్లా ఉండాలా కృతజ్ఞత కలిగి ఉండాలా దేవుని మాటలు నువ్వు వినాలా కాబట్టి ఇవన్నీ మనకి ఉండాలా ఇవి ఉంటేనే మనలో కలవరపాటు రాదు ఈ కడవరి కాలంలో ఈ ఉగ్రత దినాల్లో ఇంకా భయంకరంగా వస్తుంది ఇంట్లో నుంచి నువ్వు అయి కూడా బయటికి పెట్టలేవు నీ ఇంటి పక్కన వచ్చి ఏం పడుతుందో తెలియదు నా ఇంటి ముందు వచ్చి ఏం పడుతుందో తెలియదు ఎవరు వచ్చి ఎవరిని పొడుస్తారో తెలియదు ఎవరు వచ్చి ఎవరి మీద రాళ్ళు లేస్తారో తెలియదు చూడండి అనేకుల్లో ప్రేమ ఉండదంటే ఏముంటది ద్వేషం ఉంటుంది ఒకరిని ఒకరు చంపుకోవాలా ఒకరిని ఒకరు కొట్టుకోవాలా ఇలాంటి మనుషులు అవుతారు మనం ఈ లోకం అంతా అంత పాపంలో భ్రష్టత్వంలో అయిపోతే అప్పుడు అవి చూస్తే మనకి కలవరపాటు రాదా కలవరపాటు రాకూడదంటేనే ఈ జీవమైన దేవుని మాటలు మన హృదయంలో ఉంటేనే కలవరపాటు రాదు చూడండి కాబట్టి ఆయన కన్నులు నీతి మంతుల మీద ఉన్నాయి ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనల మీద ఉన్నాయంట నీతి మంతుల ప్రార్థనల మీద చూడండి ప్రభు కన్నులు ఎవరి మీద చూస్తున్నాయి నీతి మీద చూస్తున్నాయి ఆయన చెవులు మాత్రము వీళ్ళ ప్రార్థనల మీద ఉన్నాయంట కాబట్టి నువ్వు నేను నీతి మంతులం అయితే మన మొర్ర దేవుడు వింటాడు మనం ఏం చెప్పినా వింటాడు నువ్వు ఏ జరిగితే అది జరుగుతుంది నీకంత శక్తి అధికారం ఇచ్చిండు అది ఆయన మహిమ కొరకే మనం వాడాలా మన స్వార్థం కోసం వాడొద్దు మనం అజ్ఞానంతో వాడుకోవద్దు ఆయన మహిమ రావాలా నువ్వు ఆయన వాక్కును వాడితే ఒకడు రక్షణ పొందితే అది ఆయనకి మహిమ వస్తుంది చూడండి ఒక రోగస్తు రోగస్తుని నువ్వు స్వస్థపరిస్తే అది ఆయనకి మహిమ వస్తుంది ఎందుకంటే ఆ రోగి స్వస్థపరిస్తే ఆయన నిజమైన దేవుడని వాడు నమ్ముతాడు కదా కాబట్టి ఆయనకి మహిమ నువ్వు దయ్యాలు వెళ్ళగొడితే వాడు ఈయననే దేవుడని ఈయనని నమ్మాలా అప్పుడు ప్రభుకి మహిమ వస్తుంది మనం చెయ్యాలా ఆయన మహిమ అంటే ఆయనకి ఈ ఇచ్చిన అధికారము మనకిచ్చిన శక్తి బలము మనకిచ్చిన వాక్ అది ఆయన మహిమ కొరకే వాడాలా కాబట్టి మన ప్రభు కనులు నీతి మంతుల మీద ఉన్నాయి ఆయన చెవులు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన ప్రభు ఏం చెప్తుందంటే చూడండి ప్రభు ముఖము కీడు చేయు విరోధముగా ఉన్నది ఎవరైతే కీడు చేస్తారో కదా చూడండి గొర్రె చర్మంగా కప్పుకున్నది తోడేల వచ్చిందంటే అది కీడు చేయడానికి వచ్చిందా మేలు చేయడానికి వచ్చిందా కాబట్టి ఆ తోడేల రూపం ఎంత ఉంటది క్రూరమైన రూపం అది చూడండి కాబట్టి గొర్రె గొర్రెలాగా లేదు కాబట్టి కీడు చేయడానికి వచ్చింది అపహరించడానికి వచ్చిన తోడేలది నిన్ను మింగడానికి వచ్చిన సింహం అది కాబట్టి అవి నీకు కీడు తలబెడతాయి వాటిని నువ్వేం చేయాలా నీ పాదాలతో ఆ దుర్మార్గులను ఆ వంచకులను ఆ దొంగలను చూడండి ఆ అపవాదిని పాతాలంలోకి నీ పాదాలు పెట్టి అనగదొక్కాలా మనం ఆ శక్తి అధికారం మనం అడగాల ప్రభుని దాని కొరకు నువ్వు ప్రాయాసపడాలా ఎడతెగ ప్రార్థన చేయాలా మెలుకుగా ఉండి ప్రార్థన చేయాల పట్టుదల కలిగి ఉండి ప్రార్థన చెయ్యాలా ఈ అధికారం పొందుకోవడానికి చూడండి ఆయన పొందిన అధికారం రోగముల మీద దయ్యముల మీద చూడండి మరణం మీద చూడండి ప్రతి అధికారం మన ప్రభువు పొందిండు ఆ అధికారం కొరకు నువ్వు పట్టుదల కలిగి ఉండి ప్రార్థన చెయ్యాలా ఎడతెగక ప్రార్థన చెయ్యాలా నువ్వు నీతిగా ఉంటే నీ కన్నులు ఆయన కన్నులు నీ మీద ఉంటాయి ఆయన చెవులు నీ ప్రార్థన వింటాయి ఆ అధికారం నీకు ఇవ్వబోతాడు ప్రభు నువ్వు ఎప్పుడు ఆయన వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు ఆయనకి ఇష్టడై ఉన్నప్పుడు చూడండి నీ జీవితము పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగిన అప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఆ శక్తి అధికారం ప్రభు నుంచి ఇవి లేకపోతే నీకు నాకు ఎట్లా అధికారం వస్తుంది కాబట్టి భూమి పండాల గాని భూమి నిస్సారం కదా ఈ లోకమంతా ఎందుకు నిస్సారం అయిపోయింది ఇవి ఏవి ఇళ్ళలో ఇవి లేకపోతే ఆ భూమి ఎట్లా పండుతుంది భూమి అంటే ఇవిరు నువ్వే కదా శరీరమే భూమి చూడండి మనమంతా శరీరం అంటే మనమంతా భూములు ఈ జీవం వస్తేనే కదా నువ్వు బతికేది ప్రభులో కాబట్టి ఎందుకు ప్రభు నీకు నాకు మనకి చెప్తుండంటే నువ్వు నీతిగా జీవించాలా ఆ నీతి ఎట్లా వస్తుంది ప్రభు మాటల వల్లనే వస్తుంది కాబట్టి చూడండి కీడు చేయు వారికి విరోధముగా ఉన్నాడు కాబట్టి మనమైతే పరిశుద్ధంగానే జీవించాలా ఆయన సత్య సువార్తని ఆయన నీ నుంచి నా నుంచి మాట్లాడిన స్వరము ఏదైనా అది ఆయన మహిమ కొరకే రావాలా ఆయన ఇచ్చిన జ్ఞానం చొప్పునే మనం మాట్లాడాలా మనం ప్రకటించాలా ఆయన ఆత్మ నడిపింపు ప్రకారమే మనం వెళ్ళాలా నువ్వు సైంటిస్ట్ లాగా నేనొక సైంటిస్ట్ లాగా నీకు నువ్వే సొంతగా ఊహించుకొని కల్పించుకొని వాక్యాలు తారుమారు చేస్తే నీ మీద ఆయన ఉగ్రత వచ్చి పడతది ఎవరైతే ఈ వాక్యలను వాళ్ళు ఊహించుకొని కల్పించుకొని కథల్లాగా రాసుకొని వాళ్ళ సొంత జ్ఞానంతో ప్రకటించి మోసపరిచిన వీళ్ళందరూ అగ్నిగంధకంలో పడవేయబడుతున్నారు కాబట్టి నువ్వు నేను మనం అలా ఉండొద్దు ఈ సత్యము సత్యమే ప్రకటించాలా అది ప్రకటిస్తే ఎన్ని శ్రమలైనా రాని ఎన్ని కష్టాలైనా రాని నీ ప్రాణం నా ప్రాణం మన ప్రాణమైనా పోనీ గాని మనము మాత్రమే సత్యమే ప్రకటించాలా అబద్ధము మనం ప్రకటించొద్దు మనుషుల మెప్పు కోసం వాక్యాన్ని ప్రకటించొద్దు ఆ మెప్పులు మనకొద్దు పాపంలో ఉన్నవాడిని నీ వాక్యం ఏం చేయాలా పరిశుద్ధంగా మారేలాగా చేయాలా వాడికి కష్టంగానే ఉంటది పాపంలో ఉన్నవాడికి చీకటిలో ఉన్న వాళ్ళకి కానీ మనము మాత్రం ఈ శువార్తని ధైర్యంగా ప్రకటించాలా మన పిలుపు అదే మన ప్రభు పట్ల కాబట్టి దాని గురించి మనము ఏ రిలేషన్లు చూడొద్దు నా తమ్ముడని నేను చూడను నా భార్యని నేను చూడను నా తల్లిదండ్రులని నేను చూడను నా తోటి సేవకుడని నేను చూడను సత్యము సత్యమే ప్రకటిస్తా వాళ్ళు పాపంలో ఉండని వాళ్ళకి నొచ్చుకొని బాధపడని ఎందుకంటే మన పిలుపు ఇది ఈ సువార్తని మనం ధైర్యంగా ప్రకటించడమే కాబట్టి వాళ్ళ గురించి మనము ఆలోచించి వాళ్ళకి చెప్పినట్టు మనము ప్రకటిస్తే వాళ్ళు మోసపోతారు వాళ్ళు చీకటి వాళ్ళు అవుతారు నువ్వు కూడా అలా చేయడం వల్ల నీవు కూడా చీకటి వాడవైపోయినవు నీ మీద కూడా మంద వస్తుంది కాబట్టి ఎందుకు ప్రభు మనకి ఈ మాటలు చెప్తుందంటే మనము సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాల మన మీద రాళ్ళు వేస్తున్నారనో మనల్ని కొడతారనో మనల్ని చంపుతారనో లేదా మనల్ని అసహించుకుంటారనో మన మీద నిందలేస్తారనో లేదా మనల్ని ద్వేషిస్తారనో మన మీద కుట్రలు పన్నుతారనో వాళ్ళు ఏదో చేస్తారని భయపడి మనం చేస్తామా మనకి ఎందుకు భయం వస్తుంది క్రీస్తు మనలో ఉంటే ప్రభు మనలో ఉంటే ఆయన వాక్యం మనలో ఉంటే మనకెందుకు భయం వస్తుంది మనకి భయం రాదు చూడండి మనము ఎందుకు ఈ లోకంలో ఉన్న శక్తుల మీద మనం పోరాడాల మన పిలుపు అది కాబట్టి ఆ శక్తులన్నిటి మీద మన ప్రభుకి అధికారం ఉంది కాబట్టి ఈ అధికారం నీకుంటే నువ్వు కూడా భయపడవు ధైర్యంగా ఉంటావు కాబట్టి ప్రభు ఎట్లా ఉన్నాడు విరోధంగా ఉన్నాడు చూడండి ఒకటో పేతురు నాలుగో అధ్యాయము ఏడో వచనం ఏముందంటే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది ఈ దుర్మార్గులందరికీ అంతమయ్యేది సమీపంగా దగ్గరగా రాబోతుంది కాబట్టి నువ్వు నేను ఎట్లా ఉండాలా చూడండి స్వస్థ బుద్ధి కలిగవారై ప్రార్థనలు చేయుటకు మెలుకుగా ఉండాలా మనలో స్వస్థ బుద్ధి రావాలా బుద్ధి జ్ఞానము ప్రభు యొక్క సంపద ఆయనలో ఇమిడి ఉన్నాయి చూడండి నీకు బుద్ధి వివేచన అనేవి ప్రభు యొక్క సర్వ సంపదలవి కాబట్టి ఆయన బిడ్డవి దానికి నువ్వు వారసుడివే కదా నిన్ను పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిని చేసిండు పరలోక రాజ్యాన్ని నీకు హక్కుదారుడుగా చేసిండు ఆయననే నీకు ఇచ్చుకున్నాడు కాబట్టి ఆ బుద్ధి ఎలా ఉంటుంది ఆయనలోనే వస్తుంది కాబట్టి నువ్వు ఆయనకి విలువ చూడండి ఆయన హృదయంలో ఆయనకి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడే నీలో ఉన్న పాపాన్ని నువ్వు బయట తీసి పారదోలినప్పుడే దానిని విడిచిపెట్టినప్పుడే నీకు స్వస్త బుద్ధి వస్తుంది కాబట్టి మనం ఎట్లా ఉండమంటున్నాడు మీ పాపాలన్నీ విడిచిపెట్టండి మీ హృదయాలను శుద్ధి చేసుకొని మీరు పరిశుద్ధంగా జీ ఉండండి తర్వాత ఏం చదువుతుడు నా మీరు ప్రార్థనలు చేయుట ఎందు మెలుకుగా ఉండు కాబట్టి మెలుకుగా ఉండుడి అంటే నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు నీకు నాకు మన ప్రభు చెప్తుంది నీ ఆత్మల నువ్వు మెలుకుగా ఉండాలా ఈ లోక మాలిన్యం పడకుండా నువ్వు మెలుకుగా అది మెలుకుగా ఉండడం అంటే ఉండి ప్రార్థన చేయమని అంటే నువ్వు పండ్లు మానుకొని తిండం మానుకొని పొద్దుగూకులు చేయడం కాదు నువ్వు పొద్దుగూకులు తినేమా అనుకొని పొద్దుగూకులు నైట్ అంతా ప్రార్థన చేసి నీ హృదయమంతా పాపంతో ఉంటే ఏమి లాభము చూడండి నీతి ప్రార్థనలే ఆయన వింటాడు ఆయన కన్నులు వాళ్ళ వైపే చూస్తున్నప్పుడు నువ్వు నీతిగా లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసి ఏమి లాభం కాబట్టే ప్రభు చెప్తుంది ఏంటంటే ఈ లోక మాలిన్యం నీ మీద అంటకుండా ఏ పాపపు ఆలోచనలు నీలో రాకుండా నీలో ద్వేషం రాకుండా కుళ్ళు రాకుండా కుట్రలు రాకుండా అబద్ధాలు రాకుండా అహం రాకుండా గర్వం రాకుండా చూడండి నీలో మోసపరిచే ఆత్మలు నీ హృదయంలోకి రాకుండా భ్రమపరిచే ఆత్మలు నీలో రాకుండా ఇవన్నీ రాకుండా నువ్వు మెలుకుగా ఉండమని చెప్తుడు అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలా అయిన వాక్యం నీలో ఉంటేనే నువ్వు అలర్ట్ ఉంటావు నిన్ను ఏ చీకటి శక్తి వచ్చి నిన్ను మోసపరచలేదు కాబట్టి మనము చూడండి స్వస్థ బుద్ధి గలవారయ్యి మనం ఎట్లా ఉండాలంట ప్రార్థన చేయుట ఎందు ఉండాలా కాబట్టి ఎక్కడ మనము పాపానికి చోటిస్తున్నాము ఎక్కడ మనలో బలహీనత ఉంది అవన్నీ మనము ఎప్పటికెప్పుడు దేవుని వాక్యం మన జీవితాలను మనం సరి చేసుకోవాలా శుద్ధి చేసుకోవాలా మన జీవితాలని మన పాపాలను మనం కప్పి పొచ్చొద్దు నువ్వు కప్పిపుచ్చితే ప్రభు వచ్చి దాన్ని బయట పెట్టేస్తాడు చూడండి ఆయన నువ్వు పాపంలో ఉండి నువ్వు అందరికీ మంచివాడిలాగా బుద్ధిమంతుల్లాగా నీతి మంతుల్లాగా నువ్వు ఉంటే నిన్ను బయట పెట్టేస్తాడు ఎదుట నిన్ను బయట నీ పాప జీవితాన్ని బయట కాబట్టి మనమైతే ప్రార్థనల ఎందు మెలకుగా ఉండి మనం ఎక్కడా లోకమాలిన్యంలో చిక్కకుండా మనం జాగ్రత్త కాబట్టి పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఏముందంటే దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి కాబట్టి కలవరపాటు రాదు నువ్వు చింతపడవు దేని గురించి నువ్వు చింతపడవు అది ఎంత పెద్ద సమస్య అయినా అది నిన్ను ఎంతగా క్రొంగదీసేదైనా కానీ అది నిన్ను ఎంతగా నిరుత్సాహపరిచేదైనా కానీ నిన్ను ఎంతగా బాధ పెట్టేదైనా కానీ నిన్ను ఎంతగానో ఏదైనా కానీ నువ్వు చింతపడవద్దు నువ్వు ప్రతి విషయంలో ఎట్లా ఉండాలా ప్రార్థన విజ్ఞాపనుల చేత కృతజ్ఞతా మీ విన్న దేవునికి తెలియజేయుడి నువ్వు చేయాల్సిన పని నువ్వు నేను అది చూడండి మనం ప్రార్థన చెయ్యాలా ప్రతిదీ ఈ లోకంలో జరిగే ప్రతి ఆక్రమం గురించి ప్రతి ఒక్క అన్యాయం గురించి మనుషులు ఉన్న ఈ గుణగణాల గురించి చూడండి ఇవన్నీ నువ్వు ప్రార్థన చేసి నువ్వు ప్రభు ఎదుట పెట్టాలా కాబట్టి చూడండి కాబట్టి ఎందుకు ప్రభు మనకి చెప్తుండంటే మనము చివరి గడియల్లో ఉన్నాము కాబట్టి చింత పడేవాడు ఎవడు కాదా చూడండి యుద్ధములను గురించి యుద్ధ సమాచారంల గురించి మీరు వినబోతారు కానీ మీలో కలవరపాటు రానికుండా చూచుకొనిడి అన్నాడు ఈ చింతపడడం ఏంది కలవరపాటు రెండు ఒకటే కదా కాబట్టి ఏ విషయంలో నువ్వు చింతించొద్దు ఏ విషయంలో నువ్వు కలవరపడద్దు ఏ విషయంలో మనం భయపడొద్దు ఎవరు ఎంత రాని వాళ్ళందరినీ మనం అణచివేస్తాం మన మీద ఎన్ని శత్రు సైన్యాలు వచ్చినా ఎందుకంటే చూడండి మనకు ప్రభు ఉన్నాడు చూడండి మన ప్రభు ఉన్నాడు మనకి కాబట్టి మోషేకి తోడై ఉన్న దేవుడు యహోసువాకి తోడయ్యున్న దేవుడు ఈ దినం నీకు నాకు తోడై ఉన్నాడు నువ్వు నమ్మితేనే చూడండి మోసే శత్రు సైన్యాన్ని అంతా భస్మం లేదా దేవుడు నీ శత్రు సైన్యాన్ని నా శత్రు సైన్యాన్ని మనకి వ్యతిరేకంగా లేచిన ప్రతి చీకటి శక్తులను ప్రతి అంధకర శక్తులను ఈ లోకంలో ప్రతి వాళ్ళని మన ప్రభు అణచివేస్తాడు ఎప్పుడు నువ్వు నీతి ఉంటేనే ఆయనను పోలి నడుచుకుంటేనే ఆయన ఆత్మ నీలో ఉంటేనే నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడే అప్పుడే ఇది సాధ్యమవుతుంది లేకపోతే ఇది జరుగుట మన జీవితాల్లో అసాధ్యమే మన సేవలో గొప్ప కార్యాలు జరగడం కూడా అసాధ్యమే కాబట్టి ఎందుకు మన ప్రభు మనకి చెప్తుందంటే మనము కలవరపాటు పడొద్దు రాని చీకటి తెగుళ్ళు రాని ఎన్ని తెగుళ్ళు వస్తే మనకేమి ఎందు రా అండి మనకి ఎందుకు భయం మనకి చీకటి శక్తులు రాని మన ఇంటి పక్కన వచ్చి బాంబేని నువ్వెందుకు భయపడతావు చూడండి నీ ఇంటి పక్కన వచ్చి మొత్తం నీ మీద కుట్రబన్ని నిన్ను అంతం చేయాలని చూస్తే నువ్వెందుకు భయపడతావు ఆయననే చెప్తుండు వాళ్ళందరినీ అణచివేస్తానని కాబట్టి మనము జీవమైన దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం భయపడద్దు దేని గురించి చింత అని చెప్తుండు దేనిని గురించి అది అనారోగ్యమా ఇంట్లో సమస్యల భార్య భర్తల సమస్యల కొడుకుల సమస్యల సేవల సమస్యల ఏ సమస్యైనా దేనిని గుర్చీయు చూడండి అది ఏదైనా కానీ నువ్వు చింత నువ్వు చింత నా మాటలు నీ హృదయంలో లేవు నా మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు చింత నా మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు కలవరపడవు అని చెప్తుండమన్న ప్రాబు కాబట్టి నువ్వు చింతించకు దేని గురించి ప్రతిది ఆయన ఎదుట ను పెట్టు ప్రార్థనల విజ్ఞాపనల చేత ప్రతిది ఆయన చేసిన దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ఆయనకి కాబట్టి ఇందుకు మన ప్రభు మనకి చెప్తుండంటే మనము భయపడొద్దు దేని గురించి మనం భయపడొద్దు దేని గురించి మనం కృంగిపోవద్దు దేని గురించి మనం చింతించొద్దు చూడండి ఎవరిన్ని జరిగినా ఏమి జరిగినా మన పిలుపు ఒక్కటే మనల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఇస్రాయేళ్ల దేవుడు మన ప్రభువే మన రక్షకుడే మనమే ఆ బిడ్డలం కాబట్టి మన పట్ల ఆయన కునుకడు నిద్రపోడు నిన్ను కాపాడే నీ దేవుడు నా దేవుడు మన దేవుడు మన ప్రభువే కాబట్టి చూడండి ఆయన మనల్ని చూడండి కునకడు నిద్రపోడు కాబట్టి మూడు వచనాలు ఎందుకు నేను చెప్తున్నానంటే కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయంలో చూడు ఏముందంటే మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడ విశ్రమించువాడు కాబట్టి నువ్వు నివసించాలా చూడండి మన ప్రభు చాటున ఉంటే నీ ముందు ఆయన ఉంటే ఆయన వెనక నువ్వు ఉన్నావు చూడండి ను సేవల వెళితే ను వెళ్తున్నావు అనుకుంటున్నావు కానీ నీ ముందు నడుస్తుంది ఆయన నీకన్నా ముందు వెళ్ళి అక్కడ ఉన్నాడు ప్రభు కాబట్టి శత్రువులు ఎన్ని బాణాలు వేసినా ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పండినా నీ ముందు ప్రభువే ఆయన ముందు నున్నావు ఆయన వెనక నువ్వు ఉన్నావు దాటి నీ దగ్గరికి ఏదైనా రాగలదా కాబట్టి అంత సేఫ్టీ నీకుంది కాబట్టి ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు అందుకే నా ప్రభు మాటలు వింటున్న నువ్వు విశ్వాసంలో బలపడాలా మనం ప్రార్థనలో నిలకడగలిగి ఉండాలా పట్టుదల కలిగి ఉండాలా ఎడతెగక ప్రార్థన చెయ్యాలా మనం నీతిగా ఉండాలా యథార్థంగా ఉండాలా చూడండి పరిశుద్ధంగా ఉండాలా మనం అప్పుడే మనము ఆయన మన ఎదుట ఉండగలుగుతాడు అప్పుడే నువ్వు ఆయన ఎదుట ఆయన వెనక నువ్వు కాబట్టి నిన్ను ఎవడొచ్చి మింగలేడు కాబట్టి ఎందుకు ప్రభు మనకి చెప్తుందంటే నిన్ను ప్రేమించిన నీ దేవుడు నా దేవుడు మన దేవుడు కొనుకడు నిద్రపోడు కాబట్టి ఆయన కొనుకడు నిద్రపోడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు నేను యహోవాను గురించి చెప్పుచున్నాను ఆయనే నీకు ఆశ్రయము ఆయన కోట కాబట్టి ఆ కోటలో ఉంటే ప్రభు గారికి ఏ శత్రు సైన్యం నీ దగ్గరికి రాగలదు చూడండి నువ్వు ఆయన సామ్రాజ్యంలో ఉన్నావు ఆయన కోటలో ఉన్నావు ఆయనలో ఉన్నావు నువ్వు ఎవడొచ్చి నిన్ను ఏం చేయగలడు చూడండి వాళ్ళకి అది ఆసాధ్యమే కాబట్టి నువ్వు ఆయనని ఆశ్రయించి ఆయన కోటలో ఉన్నావు చూడండి మొన్న మనం చూస్తే ఒక కంట్రీ చూస్తే ఆ జనులంతా రాజధానిలో సేఫ్టీ ఉంటుందని అక్కడ పోతే వాళ్ళు అక్కడికి కూడా వచ్చినారు కానీ ఈ లోకంలో అక్కడ సేఫ్టీ లేదేమో రాజధానిలో కానీ ప్రభు కోటలో ఉంటే ఆయన ఆశ్రయం కోసం మనం అక్కడికి వెళితే దాన్ని ఏ శత్రు సైన్యం వచ్చి ముట్టలేదు చూడండి అక్కడ ఎందుకు ముట్టలేదంటే అక్కడ అగ్ని ఉంది చూడండి ఈ చీకటి శక్తులు అగ్ని దగ్గరికి రాగలవా చూడండి అగ్ని ఉంది ఆ కోట చుట్టూ నీ చుట్టూ నా చుట్టూ మనందరి చుట్టూ ప్రభు అగ్ని పెట్టిండు ఏ అగ్ని ఏది రాగలదు దానిలోకి వస్తే భస్మం అయిపోతుందా లేదా వస్తే ఆ అగ్నిలో ఆగుతి అయిపోతుందా లేదా అందుకే ప్రభు చెప్తుంది ఏంటంటే ఆయననే మనకు ఆశ్రయము చూడండి ఆయననే మనకు కోట నేను నమ్ముకోను నా దేవుడను యహోవాను గురించి చెప్పుతున్నాను మన ప్రభు మన ఏసయ గురించి చెప్తున్నాను నేను ఎందుకు మనకి ఆశ్రయం ఆయననే మనం ఆయన చోటనే దాక్కోవాలా ఆయన నీడలో మనం బ్రతకాలా కాబట్టి చూడండి ఆయననే మనకు చూడండి వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించను చూడండి వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడంట నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడంట వేటగాళ్ళంటే ఎవరు చీకటి శక్తులు అపవాదే కదా వాడు వాడు నీ మీద ఉరి పెడుతుంటాడు ఎప్పుడు నిన్ను పడేయాలని ఎప్పుడు నిన్ను అంతం చేయాలని ఎప్పుడు నిన్ను వేటగాడు ఏం చేస్తాడు వాడు తెలివిగా పెడతాడు ఆ జంతువుల్ని పట్టుకోవడానికి రకరకాలుగా ఆలోచించి రకరకాల ఇక్కడ కాకపోతే అక్కడని అక్కడ కాకపోతే వాడు రకరకాల ఉరిలు పెడతాడు ఇక్కడ కాకపోతే అక్కడ చెరువునండి ఒకరు ఈ లోకంలో చాలా మంది ఉన్న చెయ్యాలంటే అంత స్కెచ్ చేస్తారు కదా ప్రీ ప్లాన్డ్ గా ప్లానింగ్ తో చేస్తారు కదా ఈ అపవాది అలాంటి ఉరిలు మన మీద పెడతాడు కాబట్టి అలాంటి ఉరిల నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారంట ఆయననే మన ప్రభువే మన రక్షకుడు రక్షకుడు అంటే కాపాడేవాడని అర్థము నిన్ను కాపాడేది మన ప్రభువే మన ప్రభువే నిన్ను రక్షించగలడు ఆయననే నిన్ను కాపాడగలడు ఆయన చూడండి ఈ లోకంలో రక్షకులు అంటే ఎవరు పోలీసు వాళ్ళు ఎట్లాగా ప్రొటెక్ట్ చేస్తారని నువ్వు నమ్ముతున్నావు చూడండి జీవం దేవుడే మనకు రక్షకుడు ఆయననే నిన్ను ఏం చేస్తాడంట విడిపిస్తాడంట వేటగాని ఉరిలో నుండి నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షిస్తాడంట ఎవరు మన ప్రభువే ఎప్పుడు నువ్వు ఆయన పట్ల నీతిగా ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు ఆయన ఎందు ప్రార్థనలు పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు నీరు ఆయన మాటలు నీ హృదయంలో ఉంచినప్పుడు ఎప్పుడు నువ్వు యథార్థంగా జీవించినప్పుడు కృతజ్ఞత కలిగిన ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడే వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షిస్తాడు ఆయనకి ఇష్టడుగా ఉన్నప్పుడే అది ఎట్లా ఇష్టడు ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడే అప్పుడే ఇది సాధ్యమవుతుంది అప్పుడే నువ్వు కాపాడబడతావు అప్పుడే నిన్ను రక్షింపబడతావు మనము రక్షింపబడతాము లేదంటే మనము రక్షింపబడలేము కాబట్టి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల మీద నీకు ఆశ్రయము చూడండి ఆయన రెక్కలతో నిన్ను కప్పుతుండు ఆ రెక్కలు ఎంత పవర్ఫుల్ రెక్కలు చూడండి ఆయన తో నిన్ను కప్పును ఆయన రెక్కలు కింద నువ్వు ఉన్నావు అంటే ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి మన ప్రభు మనకి ఎందుకు చెప్తుండంటే ఆయన బిడ్డలు బలహీనం అవ్వద్దనే చెప్తుడు నిన్ను బలపరచాలనే చెప్తుండు ఈ వాక్యం నీ హృదయంలో నాటుకుపోవాలనే ఈ దినం దేవుడిని చెప్తుండు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడము డాలునై కాబట్టి ప్రభు చెప్తుంది ఏంటంటే ఆయన మాటలకి మన హృదయంలో చోటు ఇవ్వాలా మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా మనలో ఉన్న అహము గర్వము మనలో ఉన్న ప్రతి శరీర మనం విడిచిపెట్టాలా పరిశుద్ధత కలిగి జీవించాలా నీతిగా జీవించాలా యథార్థంగా జీవించాలా ఆయన ఎందు మనము ప్రార్థనలలో నిలకడగా ఉండాలా పట్టుదల కలిగి ఉండాలా చూడండి అప్పుడే మనకి సాధ్యమవుతుంది అప్పుడే మనల్ని ఆయన విడిపిస్తాడు రక్షిస్తాడు లేదంటే ఆయన విడిచిపెట్టేస్తాడు ఎందుకు రక్షకుని కాదని నువ్వు వెళ్ళినావు నీ సొంత జ్ఞానంతో ఇల్ లోక ఆశలు చూసి వెళ్ళినావు కాబట్టి వాడి ఊరిలో నువ్వు చెక్కబోతావు కాబట్టి ఈయన దగ్గరే రక్షణ ఉంది మన ప్రభు దగ్గరే ఆయననే నిన్ను విడిపించడుగా ఆ ఊరిని కూడా బద్దలు చేయగలడు మన ప్రభు కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును కాబట్టి రాత్రి వేళ కలిగే భయమునైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్న పాడుచేయి రోగముకైనను నీవు భయపడకుందువు కాబట్టి చూడండి ఏదైనా నువ్వు చింతించొద్దు దేని గురించి నువ్వు భయపడొద్దు ఏ భయం నీలో రావద్దు ఆ భయం నీలో రావద్దంటే ఆ పిరిగితనం నీలో ఉండొద్దంటే నాకు నువ్వు చోటివ్వు నా మాటలకి నువ్వు చోటివ్వు చూడండి మన ప్రభువుకి నువ్వు చోటివ్వాలా అప్పుడే నీలో విశ్వాసం వస్తుంది అప్పుడే మనలో కలవరపాటు రాదు పిరిగితనం రాదు భయం రాదు కాబట్టి ఆయనకి చోటు, ను ను మనం చోటు ఇవ్వాలంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు నీకు చోటు నువ్వు ఇవ్వాలంటే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలా కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడే ఆయన నీలో ఉండగలడు కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించాలా అది ఎట్లా సాధ్యమైతే అంటే ఈ జీవమైన దేవుని మాట మనుషులు పరిశుద్ధం అవుతారు ఈ మాటలు లేకుండా మనుషులు పరిశుద్ధం అది ఎవరికైనా అసాధ్యమే ఈ జీవమైన దేవుని మాటలవలనే వలనే నువ్వు పరిశుద్ధపడతావు నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడే ప్రభుకి నువ్వు ఇష్టడై ఉంటావు కాబట్టి అప్పుడే నువ్వు కాపాడబడతావు అప్పుడే నువ్వు రక్షింపబడతావు లేదంటే నీవు కాపాడబడము మనం రక్షింపబడము అవకాశం ఉండదు మనలో కలవరపాటు భయం వస్తుంది చింత వస్తుంది కాబట్టి ఆయన ఒకటే చెప్తుంది ఏంటంటే నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పది వేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు చూడండి నీ పక్కన వెయ్యి మంది పడిన ఎంత మంది చనిపోని నీ పక్కన వచ్చి బాంబు పడని నీ పక్కన భూకంపం రాని నీ మీద శత్రువుల కుట్రల బన్నని చూడండి నీ ఇంట్లో వాళ్ళే నీకు వ్యతిరేకంగా అవని నీ భర్తే నీకు వ్యతిరేకంగా అవని నీ భార్య నీకు వ్యతిరేకంగా అవని నీ తోటి సేవకులే నీకు వ్యతిరేకంగా రాని ఎవరు ఎన్ని రాని ఎవరు ఎన్ని జరగని చూడండి యుద్ధాలు రాని ఏమైనా రాని ఎన్ని తీగలు వచ్చి ఎంతమంది ఎట్లా అయిపోయినా కానీ నువ్వు మాత్రము నీకు అపాయం రాదు ఎందుకు రాదు నీ ఎదుట రక్షకుడు ఉన్నాడు మన ప్రభు ఉన్నాడు నీ ముందు నడుస్తుంది ఆయననే అప్పుడు నీ దగ్గరికి అపాయం రాదు మన ప్రభువే మనకి రక్షకుడు ఈ జీవం దేవుడే నీకు రక్షకుడు ఆయననే రక్షకుడు ఆయననే నీకు విమోచకుడు ఆయన ద్వారానే నీ పాపములకు క్షమాపణ ఆయన ద్వారానే మనకు నిత్య ఆయన ద్వారానే మనము బ్రతికింపబడతాము ఆయన ద్వారానే మనము రక్షింపబడతాము ఆయన ద్వారానే మనం కాపాడబడతాము ఈ జీవం దేవుణ్ణి ఈ జీవం వాక్యాన్ని నువ్వు విడిచి వెళ్ళి నువ్వు బ్రతకడము నీకు అది అసాధ్యమే నువ్వు రక్షింపబడడం మనం కాపాడబడటం మనము అసాధ్యమే ఎందుకంటే మన ప్రభువే చూడండి ఆయనలోకి మనం ఉండాలా ఆయన హృదయంలోకి మనం చోటు కాబట్టి చూడండి నీకు ఏ అపాయము రాదు ఏ తెగును నీ గుడారము సమీపించదు నమ్ము ఆయన మాటలు ఇప్పుడన్నా ఇంతకాలం నమ్మలేదేమో ఇప్పుడు నమ్ము అది సాధ్యమవుతుంది కాబట్టి నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు నీ మార్గం అన్నిటిలో చూడండి కీర్తనలు రాసిన గ్రంథము తొంభై అధ్యాయము పదో వచ్చినము పదకొండో పన్నెండో వచ్చినము నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు గుడారము సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించిండు నీకు ఏ అపాయం రాదు ఏ తెగులు వచ్చి నీ గుడారము సమీపించదు చూడండి నీ మార్గములన్నిటిలో నువ్వు వెళ్ళే సేవలో కావచ్చు ఏ మార్గమైనా నువ్వు నీతిగా పబుని పోలి నడుచుకుంటే ఆయన ఏం చెప్తుండో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గురించి తన దూతలకి నీ ఎదుట దూతలు ఉన్నాయి చూడండి మనకి దూతల ప్రొటెక్షన్ పెట్టిండు దేవుడు ఆయన బిడ్డలకి కాపాడుకోవడానికి కాబట్టే ఈ దినం మనము ఎంతో మంది చనిపోయినా నువ్వు నేను మనము సజీవ లెక్కలో ఉన్నాము ఈ సజీవమైన దేవుని మాటలు ఈ జీవం దేవుని మాటలు వినగలిగే ధన్యత ఇచ్చిండు ఆయనకే మహిమా ఘనత ప్రభావములు ఏసైకే యుగయుగములు కలుగును గాక కాబట్టి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొని పందుకొందరు కాబట్టి నీకు ఏ రాయి తగలదు అంటే ఏ కీడు నీ దరి చేరదు నీకు ఏ చూడండి ఆయన నీకు ఏ కీడు నీకు చేయడు ఈ చీకటి శక్తులు నీకు కీడు చెయ్యాలనుకుంటే ఏవి చెయ్యలేవు కాబట్టి చూడండి నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భూజగములను అనగదు సింహములను అపవాదే గద గదా గర్జించు సింహము వాడి సంతానమే కదా ఎవడైతే ఈ సారంగా లేని వాళ్ళందరూ ఎవడి సంబంధులు వాళ్ళంతా అపవాది సంబంధాలు ఈ వాక్యానుసారంగా లేని వాళ్ళందరూ అపవాది సంబంధులు కాబట్టి వాడు సింహములను నాగుపాములే కదా వీళ్ళంతా సర్పాలే కదా విషమే కదా ఇది కాబట్టి నాగుపాములను త్రొక్కెదావు నువ్వు తొక్కుతావు అంట నీ పాదాలతోటి దుర్మార్గులను ఈ యొక్క అపదికులను వంచగాలను చూడండి చీకటివి సంబంధమైన వాళ్ళనందరినీ నువ్వేం చేస్తావంట అనగదొక్కుతావంట కొదమ సింహములను భూ జగములను కాబట్టి నువ్వు అనగదొక్కుతావంట కాబట్టి ఎందుకు ప్రభు నీకు ఈ మాట చెప్తుందంటే నీలో కలవరపాటు రాకూడదు నీలో పిరికితనము రాకూడదు నీలో అవిశ్వాసం రాకూడదు నీలో అవిధేయత రాకూడదు నువ్వు నీతిగా జీవించాలా నువ్వు పరిశుద్ధంగా జీవించాలా నీ ప్రార్థన ప్రభు వింటాడు నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఆయన స్వరం విని ఆయనని వెంబడించి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఎన్ని వేటగాని ఊరిలో నుంచి ఎన్ని కీడులైనా కానీ ఎన్ని ఏ వచ్చినా కానీ నీకు అపాయము రాదు నీ గుడారము ఏ తెగులు రాదు ఏ చీకటి శక్తుల మీద నీకు అధికారము నిన్ను అవి ఏమి చేయలవు వాటి మీదనే నీకు అధికారం ఇస్తాడు దేవుడు వాటిని నువ్వు అనగదొక్కుతావు కాబట్టి ఈ వాక్యం వింటున్నా నువ్వు నేను మనము ఈ ప్రభుని మనము నమ్మాలా మన రక్షకుడు మన ప్రభు మన ఏసయ్యే ఆయనలో నువ్వు ఉండాలా ఆయన మాటల వింటేనే నీకు విశ్వాసము ఈ లోకంలో ఉన్న వాటలు ఈ లోకంలో ఉన్న మనుషుల మాటలు పాస్టర్ల మాటలు చూడండి ఈ లోకంలో ఉన్న ధనవంతుల మాటలు ఈ లోకంలో ఉన్న అధికారుల మాటలు ఎవరి మాటల వల్ల నీకు విశ్వాసం రాదు క్రీస్తు గురించిన మాటల వల్లనే మనకి విశ్వాసం వస్తుంది ఈ జీవం దేవుని వల్లనే మనం విశ్వాసం పొందుతాము ఎందుకంటే విశ్వాసమునకు కర్త మన ప్రభువే దాన్ని కొనసాగించే ఏసు నువ్వు చూడు ఆయన ఎదుట ఉంచిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలా ఎందుకంటే మనమంతా ఆయన నామంలో వెళితే శ్రమలు కాబట్టి మన ప్రభు మనల్ని ఓపిక కలిగి ఉండమన్నాడు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఓపిక కలిగి ఉండమన్నాడు కాబట్టి ఆయన ఇంచిన పరుగు పందెంలో మనం పరిగెత్తినప్పుడు మనకి ఓపిక కావాలా కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే నువ్వు ఆయనని వెంబడించాలా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఏసయా నీకు వందనాలు ప్రభ అవును తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ నాయనా ప్రభ నీ మాటలు వింటేనే విశ్వాసం నీ విశ్వాసం ఉంటేనే నిరీక్షణ ఆయన అప్పుడే మేము నీతి మంతులుగా జీవించగలము యథార్థవంతులుగా ప్రార్థనల ఎందు పట్టుదల కలిగి ఉండగలము స్వస్థ బుద్ధి కలిగి ఉండగలము ప్రార్థనల ఎందు నిలకడగలిగి ఉండగలము ఎడతెగగా నీకు ప్రార్థన చేయగలము ఎన్ని వేట ఊరిలో నుంచి వచ్చినా ఎన్ని చీకటి శక్తులు వచ్చినా ఎన్ని అంధకార శక్తులు ఎన్ని సింహాలు వచ్చినా ఎన్ని కొదమ సింహాలు వచ్చినా ఎన్ని నాగుపాములు వచ్చినా వాటన్నిటినీ తొక్కేసే అధికారం ఇస్తావు తండ్రి ఆ అధికారం గల దేవుడు నీవే నీ బిడ్డలకు కూడా అధికారం ఇస్తావు ప్రవ్వ ఎప్పుడు నీ వాక్యానుసారంగా జీవించినప్పుడే నీ పట్ల పరిశుద్ధంగా కలిగి జీవించినప్పుడే నీ పట్ల విధేయత కలిగి జీవించినప్పుడే ప్రవ్వ ఈ అధికారం నువ్వు మాకు కాబట్టి నాయన మాలో నీ పట్ల ఏదైనా పాపం ఉంటే ఆ పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాము మమ్మల్ని క్షమించమని కనికరించమని మాలో నీ పట్ల దూరమయ్యే ప్రతి ఆయాసకరమైనది ప్రతి ప్రభా నాయన లోక సంబంధమైన గుణగాలన్నిటినీ విడుదలిచ్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ యొక్క సువార్తని సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి ప్రకటించేలాగునా నాయన తండ్రి నీలో అంట మేము నాయన నా యొక్క వేరు లోకమంతా పాకేలాగునా ఈ లోకంలో ఉన్న చీకటంతా పాలదోడి నీ వెలుగు నింపేలాగునా మాకు గొప్ప సేవలోకి నాయన మీరు నడిపించి నీ మహిమార్థమే మమ్మల్ని నాయన పెట్టమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రార్థించండి శోతం ఇసు ప్రభా నా దివానికి శోతం అబ్రామ్ దివా ఇశాఖ దివానికి శోతం చేస్తుంది ప్రతి పత్రికల వ్యాఖ్యలు మా ఉండాలి ఇసు ప్రభా మీరు కానీ చేయండి నా దివా ఉద్యమంలో మీరు రాస్తాన్ని వాగ్దం మా ఉదయంలో రాయండి నా దివానికి తలంపులో ఉదయంలో బాసిగా ఉండాలా ఈ వాక్యం పూర్తిగా మూర్తిగా అర్థం వచ్చి విఐసి జ్ఞానంద తెలియజేసండి నా ప్రభానికి ఇంతవారు ప్రభా పాఠ వాక్యత నడిపించడానికి వంద విశ్వప్రభ నా దీవానికి శుభం నేను అక్కడ భయంకర దిలాల్లో ఉన్న విశ్వప్రభ నా దీవానికి శుద్ధం మీరే మాకు సహాయకుడు మా విశ్వాసం అలా కొన్నిసాగ దేవుడికనే సంపూర్ణ విశ్వాసం అధికం చేయండి విశ్వప్రభ మే కద్దకొని సిండు కొండవరే ఉండాలి విశ్వప్రభ అలా నా దీవానికి శుద్ధం చేసినాం అలాగా విశ్వాసంలో ఎదుగ తెచ్చేయండి నా దీవానికి శుద్ధం దిల్ బ్రహ్మటం తాకండి పలు జ్ఞానం తెలియచని ఇంకా నూతన నడిపించి వాక్యం జ్ఞానం వచ్చి ప్రవచ వరం వచ్చి దీవించి ఆటగిదాలు కలిసి నాదిగా గొప్ప జనం జ్ఞాపకం చేసుకోండి పలు జ్ఞానం తెలియచని ఆత్మ తెరవండి మోసండి ముసుగు తీసేయండి యశప్రభ నా దీవాణి వాళ్ళు సరస్సుతో రావాలా నా దీవానికి స్థతం వాల్బీ సత్యాన్ని అదిరించాలా యశుప్రభ అలాగే నా దీవాని నీ సేవ చేసి సాధించని వైరస్ బడి ముటను వాళ్ళు కనికరించండి క్షమించండి ఆత్మ తెరిపి జ్ఞానం తెచ్చండి వాళ్ళ మీరవర రక్షణ పొందాల వేసా నా దీవాన్ని కారించండి డాక్టర్ నర్సులు మార్చుకో రక్షించుకోండి నా దీవాన్ని శోధన చేసాం ఏసానికి కొందలు ఏశప్రభ మరిత ఏశప్రభ యుద్ధం జరుగుతుంది యేశప్రభ వాళ్ళతో మీరు మాట్లాడండి జ్ఞానం గద్దించండి వాళ్ళని ప్రేమ జ్ఞానం పెట్టి ఆ చిన్న పిల్లలకు హారం హారం తెచ్చండి ఎంతోమంది శ్రమంలో ఉన్నారో ఊదార్చి వాళ్ళు మాట్లాడి ఎక్కడిని ప్రభా ప్రేమ చేయరా ఆ కుటుంబంలో అక్కడ ప్రభ మీరే అక్కడ విశ్వార్థం చేసి రక్షణ తెచ్చని నా దివానిస్తుంది కేపీఎం ముట్టం తాకండి డులతో కష్టం నృత్యం తొలగించి స్థిరపరిచి బలపరిచి ఎడత ప్రార్థన శక్తి తెచ్చని మీరు అక్కడ ప్రభావ సిద్ధపరచుకోండి నా దివానిస్తుందం అన్న మన ప్రేసకల మీ సేవలు వాడుకొని ఆ ఊరంతా కద్దింపదేని చీకటి పారదోయండి నీ వెలుగు మీ ఆత్మ అక్కడ హలదిగా దహకారం చేయండి అనేక రక్షణ పొందాలా ఇసు భాషం పొందాలా చక్ర ముట్టని తాకండి వాళ్ళ జ్ఞానం తెచ్చండి నీ ఆలోచన ఆ బిరేబి స్థిరపరిచి సేవలు వాడుకోండి ఆ బ్రేదర్ ని చిత్తం నెరవేర్చుకోండి ఆ ఇరేబి ప్రభావం ఆ లలియా నాద అపస్లో బోధాకర్ జరగాలసుప్రభ తన భార్య జ్ఞానం తెచ్చని జ్ఞాపంజ సంతాన కలిగించండి నా ఇష్టం చేసాం ఇసుప్రభానికి వందల సుప్రభ ఇంకా ప్రభావ ఇంకా లోతు తడిపించి ఇంకా ఇట్లా సిద్ధపాటి జరిగించమని ఇస్తున్న ప్రస్తుతం విశ్వప్రభ నాదివానికి సంతవర వాకి మాట్లాడే విశ్వప్రభ నీ కృప శాంతి సమాధానం అలానే మా కు మా కుటుంబంకు అలా నువ్వు వైరస్ బ్రవాన్ దేవుని కృప సదాకాలం మాకు అందరి తోడు కాక అమీర్ కట్ చేస్తున్నాను కాలు మళ్ళీ శుభవందనం